పరిశుధర ఒక దేవం మీకు బదనాలు ఇస్తాయా కరువున తెలుగు తండ్రి మీకెస్తుతలు స్తోత్రాలైనా ఈ యొక్క గడిచిన కాపాడి సజ్జులెక్స్ కలు మీకు ఎంతో బదనాలైనా ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృపను మాకు అనుగ్రహించి మేము పో ప్రతి మార్గంలో సలనం చేయండి చెయ్యి ప్రతి పనులు విధానం అనుగ్రహించండి మీ యొక్క రాకడెంత సమీపంగా ఉంటుండగా ఏ రీతిగా జీవించాలో మీరే సహాయకులు నడిపించండి ముఖ్యంగా ప్రోగ ఈ యొక్క ఆరాధనలో పాటల ప్రార్థనలో పాల్గొంటున్న వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తుండగా మీరే తను మళ్ళీ ఆశీర్వదించండి సంపూర్ణత నడిపించండి స్వస్థతలు తెచ్చేయండి కష్టం నష్టం వీరికి ఇబ్బందులు చుడలు తెచ్చేయండి మమ్మల్ని అందరినీ మీరు ఆట రోజులు పరుచుకోమీకృష్ణ ప్రార్థిస్తున్నాం నీన చినవేల గడాములో నీన చిన వేలూ కంటి పాపవలి నన్ను కును కాక పాడను కంటి పాపవలి నన్ను కును కాక పాడు ప్రభువైన జీవితమంత పాడుదున్ ప్రభువైనసునకు జీవితమంత పాడుదున్ జడియను బెదరను నాయసునతో నుండగా జడియను బెదరను నా సున తునుండగా మరణ ది శుద్ధాత్మతో నింపెను నా గిన్నె పొర్లుచున్నది శుద్ధాత్మతో నింపెను జడియను బేదరను నా ఏనాతుండగా జడియను బేదరను నా ఏనాతుండగా అలలా తో కొట్టబడినా నానా బలు నీ నుండగా అల్లలా తో కొట్టబడినా నానా బలు నీ నుండగా ప్రభు ఏసుకృపనో విడువా విడువక కాపాడును ప్రభు ఏసుకృపనో విడువాక కాపాడు అభయామి చీ నన్ను కి చేర్చును అభయామి చీనన్ను అద్దరికి చేర్చును జరియను బెదరను నుండగా జరియను ను నా ఏనాండగా జడియను బేదరను నా ఏనాండగా జీయను బేదరను నా ఏనాండగా పర్వతముల్తోనను మెట్టలు తతరిల్లినను పర్వతముల్ తొలగిన మెట్టలు తరినూ నీ కృపనను విడవాదు నీ నిబంధన తొలగదు నీ కృపనను విడవాదు నీ నిబంధన తొలగదు నీ నీతి సమాధానములే నన్ను నడువజేయు సమాధానములే నన్ను నడువను జడియను బేదరను నా ఏనాథునుండగా జడియను బేదరను నా ఏనాండగాములో నీ నడచిన వేళ ములోచిన వేలలో కంటి పాపవలె నన్ను కును కాపాడు కంటి పాపవలె నన్ను కును కాపాడు ప్రభువై నే సునకు జీవితమంత పాడు ప్రభువే నాయనకు జీవితమంత పాడు జయను బేదరను నా ఏనాతునుండగా జడియను బెదరను నా ఏనాతునుండగా సరి ప్రార్థన చేస్తాం మీరు చిన్నగా స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవా స్వరశక్తి మంత్రుడా నీకు అందాలిసయ అబ్రహా సాకి యాకూబ్ల గొప్ప దేవ పరిశుద్ధి వన్నాలిసయ్య ఈ గడిచిన కాలం అంత ప్రభావ సురక్షితంగా కాపాడినైనా ఈ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలక నిలబెట్టుకున్నారాయన దివార మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మా కనుగ్రీడాయినా నీకు వందాలిస్త నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా ఈశ్వర్యం నీకే కలుగునుగా కాయ్య నా దేవ నా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభావ మీకు సందుకు మేము వచ్చిన ప్రభావ మాతో మాట్లాడానికి ప్రభావ మా జీవితాలు సరించిన ప్రవ మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి వాక్యం లేని గ్రహించి దాని ప్రకారం మేము జీవించలాగనే మీరే మాకు సాయంత్రం ఈ వాక్యం అంతట్లో ప్రభావ మీరే ఆధిపత్యం నుంచి నడిపించి నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మొదటి యోహన్ రాసిన పత్రిక ఫస్ట్ జాన్ ఫస్ట్ జాన్ త్రీ చాప్టర్ మొదటి వచ్చినం మొదటి వ్యూహం రాసిన పత్రిక మూడో అధ్యాయం మొదటి వచ్చినంలో నా వాయిస్ వినిపిస్తుందా సిస్టర్ బ్రదర్ ఓకే ఫస్ట్ జాన్ త్రీ చాప్టర్ వన్ వర్డ్ ఇక్కడేముంది ఇక్కడేముందంటే మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ప్రేమ అనుగ్రహించను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరుగదు ఎలా అది ఆయనను ఎరుగలేదు ఈ యొక్క వ్యవహాను ఒక భక్తుడు రాస్తున్న ఒక విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ అంటే దేవునికి ఎంతగానో సన్నిహితమైన ప్రియుడు ఎంతగానో ఆయన ప్రభుకు జీవించిన చివరి వరకు ఆయన సెలవు పొందేంత వరకు ఆయన సెలవు ఉన్నప్పుడు కూడా ఏ సభతో పాటు ఉన్నాడు ఆయన కాబట్టి అంతగా ఆయన ప్రేమించిన శిష్యుడు యేసు ప్రభుత్వ అంతగా ప్రేమించిన శిష్యుడు దేవుని ప్రేమ గురించే ఈయన ఈయన రాసిన మూడు పత్రికలు యోహాన్ సువార్త ఇవన్నీ మనం చూసినప్పుడు ఈ నాలుగు పత్రికలు కూడా ఎక్కువగా ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉంటాయి యేసు ప్రేమని తండ్రితో ఎట్లా సంబోధించాలా తల్లితో ఎట్లా సహవాసం చేయాలా అనే విషయాలు ఈయన ఈయన పత్రికలు మనం చూస్తాం ప్రేమ అనే పదాలు ఎక్కువగా ఈయన పత్రికలే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన దేవుని ప్రేమలు అంతా సంపూర్ణంగా ఎదిగిండి అన్నట్టు చూడండి ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనం దేవుని పిల్లల మని పిలువబడినట్టు తండ్రి మనకి ఎటు ప్రేమ అనుగ్రహించినా చూడుడి చూడండి ఆయన ఆయన ఏం ప్రేమ అనుగ్రహించింది మనకి ఈ విషయం మనకు అర్థం చేసుకోవాలా ఆయన ఎలాంటి ప్రేమ మనకు అనుగ్రహించిండు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆ కలవరిసీలో ఆయన చూపించిన ప్రేమ ఆ ప్రేమ దేనికి సంబంధించింది ఆయన ఇంతగా అంతగా ఎందుకు ప్రేమించాలి మనల్ని ఈ లోకంలో చూడండి ఆయన ప్రేమకు వెలకట్టలేని ఆయన ప్రేమ ఏసు ప్రభు ప్రేమ వెలకట్టలేనిది ఎవ్వరు కూడా దాన్ని కొలత వేయటానికి లేదు అంత ప్రేమ ఆయన చూడండి ఎందుకు అంతగా ప్రభు ఆయన మనల్ని ప్రేమించాలా చూడండి ఆయన ప్రేమకు ఒక విలువ ఉంది కదా ఆయన ప్రేమకు ఒక త్యాగం ఉంది ఒక అర్థం ఉంది కదా కాబట్టి ఆయన ప్రేమను మనం గ్రహించాలంటే మనం ఏం చేయాలా ఆయన ప్రేమ దేవుని చూపించింది ఈశ్వర అంత ప్రేమ చూడండి మనం అర్థం చేసుకోవాలా చూడండి అందుకే ఆ చూడండి మొదటి సమయంలో గ్రంథంలో ఏడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినప్పుడు ఏముందంటే ఇంత హెచ్చుగా చేసినంత నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడైన నా సంతానం నాకు దానిని కూర్చి నీవు చెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రవ్వా దావీ అను నే నేను నేనా నీతో ఇక ఏమి చెప్పొద్దును అంటే దావీద్ గురించి ఇక్కడ చెప్పబడుతుంది అంటే ఆయన ప్రేమ చూడండి భవిష్యత్తులో ఏరీతిగా కొంతకాలంలో ఏ రీతిగా ఆ దావీదు వంశంలో నుంచి ఆయన ప్రేమ ఏ రీతిగా అది భవిష్యత్తులో జరగబోతుంది అనేది యేస్ ప్రభు ఇక్కడ నుంచి చెప్తున్నాడు మనకి చూడండి కాబట్టి ఇంత హెచ్చుగా చూడండి ఇంత హెచ్చుగా అంటే ఎంతగా దేవుడు దాని దావిది పట్ల ఆయన ప్రేమ చూపించింది కదా ఇంత హెచ్చుగా చేసినంత నీ దృష్టికి కొంచెమై అంటే ఆయన దృష్టికి కొంచెమై ఉంది మానవుల పద్ధతిని బట్టి చూడండి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసులైన నా సంతానమును కలగబోవు చూడండి ఆయన దావది సంతాముల నుంచి కల జరగబోయే దానిని దావిదికి బయలుపరిచింది దేవుడు ఆయన ప్రేమ ఏ రీతిగా మనం అర్థం చేసుకోవాలా చూడండి ఆ ప్రేమ కొద్దిగా ఆయన సెలువు మీద ప్రేమ అనేది కాదు ఆ ప్రేమ వెనక ఎంతో ప్రణాళిక ఉంది భవిష్యత్ తరానికి ఎంతో ప్రణాళిక ఉంది రక్షణ ప్రణాళిక ఆది కాలంలో నుంచి అనాది ప్రవక్తల్లో కూడా యేసు ప్రభు మెత్సయ వస్తాడు లోకానికి పాపం నుంచి మనకి విముక్తి కలిగిస్తాడని ఆది నుంచి ప్రవక్తల ద్వారా దేవుడు ప్రకటించి వేసింది ఈ ఈ కాలం వరకు కాబట్టి ఆయన ప్రేమ అనేది అన్ని తరాల నుంచి శాశ్వత కాలం నుంచి ఆది కాండం నుంచి ప్రకటన ఖండం వరకు అంటే మొదటి నుంచి చివరి వరకు కూడా ఆయన ప్రేమ అనేది బయలుపరచబడుతూనే ఉంటుంది కాబట్టి మనం దేవుని పిల్లల మని తండ్రి మనకు ఎట్టు ప్రేమ అనుగ్రహించి చూడండి చూడండి ఆయన ప్రేమ చూడండి దావిది సంతానంలో నుంచి అంటే ఒక మానవుల మధ్యలో జన్మించినాను కదా ఎందుకు జన్మించినప్పుడు ఆయన తనను తన రిక్తుగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన అంతగా ప్రేమించి మనుషులను పాపంలో నుంచి ఆయన బడికి తీసుకొచ్చాడు కదా కాబట్టి ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ కాబట్టి అలాంటి ప్రేమ మనం చూపించగలుగుతున్నామా చూడండి ఆ కలువరి సిల్ ఆయన చూపించిన ప్రేమ మనుషుల్ని పాపం నుంచి మరణంలో నుంచి జీవానికి నడిపించింది అంతగా ఆయన ఎందుకు ఆయన మరణించినప్పుడు మనకు జీవం ఇవ్వడానికి పాపంలో నుంచి మనకు బయట తీసడానికి కాబట్టి ఆ యొక్క ప్రేమను మనం మనకు దేవుడిచ్చిండు ఆ సిలువు కాబట్టి ఆ ప్రేమను పొందుకున్న మనము కూడా ఇతరుల పట్ల మనం అలాంటి ప్రేమ చూపించాలా అని ఈ వాక్యం చెప్తుంది అలా లుయా చూడండి ఎందుకంటే ఆయన ప్రేమను మనం చూపించకపోతే ఇతరులు మనం ఈ లోకంలో బ్రతికి కూడా వేడమే కదా చూడండి అందుకే ఇక్కడ ఒక వాక్యం చూస్తే అదే మొదటి వ్యవహార రచన పత్రిక అధ్యాయంలో చూడండి కనీసం పదిహేను వచ్చిన చూడండి పదహారు వచ్చిన ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను చూడండి ఆయన మన నిమిత్తము మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకొని చున్నాము చూడండి ఆయన పెట్టిన ప్రాణం ఆయన ఆయన ప్రాణం పెట్టింది మన కొరకు కాబట్టి దీనివల్ల అంటే ఆ ప్రేమ వలన ఏమైతుంద ప్రేమ ఎట్టిదో అంటే ప్రేమ ఎలాంటిది ప్రేమ అంతకుముందు మనకు తెలియదు కదా దేవుని ప్రేమ అంటే తెలియదు మనకి ప్రేమ అంటే ఏదో అనుకున్నాం ఈ లోకంలో కూడా ప్రేమ ఉంటుంది స్వార్థపరమైన ప్రేమ మనసు నుంచి ఏదో ఆశించాలని ప్రేమించే ప్రేమ అది కాదు వేసుకోబెట్టింది వాటన్నిటికీ మించింది ప్రేమ ఆయన సుఖించిన ప్రేమ కలవరిసిల్లో ప్రేమ ఆ ప్రేమ ఎప్పుడైతే ఆయన తెలుగు మీద మనకు మన ప్రాణం పెట్టిందో దాని ప్రేమ అంటే ఏందో మనం తెలుసుకుంటూ చూడండి ఎంత ఎంత జాగ్రత్తగా రాసింది ఆయన ఆయన ఎంతగా ప్రభులు ప్రేమించకపోతే ఈ రీతిగా మనం ఆయన అంత ధైర్యంగా చెప్పలేని పత్రికలో కదా చూడండి ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకుంటున్నాము చూడండి తర్వాత సెకండ్ లెవెల్ చూడండి మనము కూడా మనము కూడా సహోదరుల నిమిత్తము మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్ట బబ్బులమై ఉన్నాము చూడండి ఎంత బాగా రచించే మనం కూడా మన సహోదరుల నిమిత్తం అంటే రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందన వాళ్ళు ఈ లోకంలో అంతా మన సహోదరులే కదా అందరు దేవుని బిడ్డలే అందరూ ఏ సో బిడ్డలే ఆయన కోసం ప్రాణం పెట్టి ఆయన ఆయన ఆయన కోసం ఆయన అందరి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది తెలువులో కదా కాబట్టి ఆ ప్రేమ చూపించి ఆ ప్రేమను దేవుడు మనకిచ్చింది కదా ఆయన మరణం ద్వారా పరిశుద్ధాత్మ రూపంగా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది అని వాక్యం చెప్తుంది మనం చూస్తాం మన గల్తి రాచిన రోమిల పత్రికలో పరిశుధాత్మ రూపంగా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడిందంట కాబట్టి పరశుధాత్మ పొందుకున్న మన అందరిలో దేవుని ప్రేమ కుమ్మరింపబడింది ఆ ప్రేమను మనం మనుషులకు చూపిస్తామా ఎందుకంటే ఈ లోకము ప్రేమించదు ఈ లోకాన్నంత దేశాన్ని ప్రేమిస్తా ఉంటది కాబట్టి యేసు ప్రభు తన ప్రేమను మనకు అనుగ్రహించిండడు కాబట్టి ఆ ప్రేమను మనం ఏం చేయాలంట ఇతరులకు మనం పంచాలంట మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము చూడండి ఎంత బాగా రాస్తుంది చూడండి ఎందుకు మనం మన సహోదరుల కోసం మనం ప్రాణం పెట్టాలా చూడండి ఎందుకు ప్రాణం పెట్టాలంటూ ఆయన మన కోసం ప్రాణం పెట్టిండు అంటే సరిపోతుంది కదా మళ్ళీ మన సహోదరుల నిమిత్తం మనం ఎందుకు ప్రాణం పెట్టాలా చూడండి ఎందుకు ప్రాణం పెట్టనప్పుడు ఆయన ప్రేమను పొందుకుంటే నీకు అలాంటి జీవితం నీకు దేవుడిస్తాడు ఆయన తనకో తన ప్రాణాన్ని తనకో మన కోసం త్యాగం చేసిండు కాబట్టి నువ్వు ఆయన నిమిత్తము నీ ప్రాణాన్ని త్యాగం చేసుకోవాలా నీ ధనాన్ని నీ టైంని నువ్వు త్యాగం చేసుకోవాలంటే నిజమైన అదే వాక్యం చేసినావు కదా కాబట్టి ఆయన ప్రేమించే వాళ్ళు ఎట్లా ఉండాలా అనే విషయం ఆయన తెలుగులు చూపించే ప్రేమ దీనికి సాధిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ లోకంలో ప్రేమ లేదు సంఘంలో ప్రేమ లేదు వాళ్ళు ప్రేమిస్తుండ్రంటే ఏదో కానుకలాశించు లేకుంటే వాళ్ళు మా సంఘానికి వస్తున్నారు కాబట్టి మనతో పాటు ఉన్నారు కాబట్టి ప్రేమ చూపిస్తే కానీ అది కాదు కావలసిన ప్రేమ నిజమైన ప్రేమ అంటే ఏంటంటే మనిషిని పాపం నుంచి బయట తీసుకొచ్చేది దేవుని ప్రేమను వాళ్ళకి వివరించి చెప్పి ఆ పాపం నుంచి వాళ్ళ శాపంలో నుంచి వాళ్ళని బయట తీసుకొచ్చేది నిజమైన ప్రేమ ఆ ప్రేమ మనం పెట్టాలంట ఈ చివరి కాలంలో ఉంటున్న మనము మన సహోదరులు గొప్ప జనం అంతా కదా వాళ్ళందరి కోసం మనం మనం అంటే మనం అన్నిటిని త్యాగం చేసుకోవాలా మన ప్రాణం పెడితే ఏం లాభం ఉంది చెప్పు నీ ప్రాణం ఇస్తే ఉన్న లాభం ఉంటుందా చూడండి అది ఆత్మీయమైన శక్తి మనం అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఎందుకంటే దేనైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఆ దాన్ని అది నువ్వు ప్రభు కొరకు త్యాగం చేసుకోవాలా చూడండి మన ప్రాణను పెట్ట చూడండి అది ఎట్లా ఎట్లా చేయాలనేది ఇక్కడ నుంచి చెప్తుండేక్కడ ఆ ప్రేమ ఎట్లా చూపించాలా మనుషులకి ఇక్కడ ఏం చెప్తుండే ఇక్కడ నిజంగా ప్రాణం పెట్టాడుదా మనము కూడా సహోదరుల నిమిత్తం మనం ప్రాణం పెట్టే బద్దులమై ఉన్నామని చెప్తున్నాడు ఇక్కడ తర్వాత కింది లెవెల్కి వచ్చి పదిహేడు వచ్చి వచ్చే వారికి ఏం చెప్తుండో దాని ఎక్స్ప్రెషన్ చెప్తుండడు అక్కడ ఈ లోకపు జీవనోధపాతి గలవారమై ఉండి అంటే ఈ లోకంలో మన జీవనం సాధించే వాళ్ళై ఉంది తన సహోదరునికి లేమి కలుగుట చూచియో ఎవరన్నా సహోదరులు బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు వాడికి ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు చూసినప్పుడు చూడండి ఆ ప్రేమ అనేది ఒట్టికి ప్రేమిస్తున్నాను బ్రదర్ ప్రేమిస్తాను చెప్పేది కాదు కదా అది క్రియల రూపకంగా ఉండాలా ఏసు ప్రవది ప్రేమ అది క్రియల రూపం ఉంది ఆయన ప్రాణం పెట్టిండంటే దానికి ముందు ఏం చేసిండు ఆయన ఎంత మంది దగ్గరికి వెళ్ళిండు కదా కొష్ఠరూల దగ్గరికి వెళ్ళిండు గుడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిండు పాపుల దగ్గరికి వెళ్ళిండు ఆయన ఈ శాస్త్ర పరిస్థితులు గొనుక్కున్నారు ఈయన పాపుల దగ్గర పాపులతో పాటు భోజనం చేస్తున్నాడు పాపుల దగ్గర పోయి సాహసం చేస్తుండడు అని ఆయన గాని చూడండి నేను పాపుల్ని పిలవొచ్చి తినగా పిలవ రాలేదన్న కాబట్టి ఎవరికోసం ఎక్కడికి వెళ్తున్నావు మనం నీతి మంత్రుల దగ్గరికి వెళ్తున్నావా పాపల దగ్గరికి వెళ్తున్నావా ఏ ప్రభుత్ సేవా జీవితము ఆయనంతా పాపం చేసిన వాళ్ళ మధ్యనే ఉన్నాడు ఆయన ఎందుకంటే వాళ్ళు పాపలో నశించిపోవడానికి ఇష్టం కాబట్టి దేవుని ప్రేమ చూపి అలాంటి వాళ్ళకు దేవుని ప్రేమ చూపించింది రక్షణ పొందినోడు అన్ని గెలిచినోడుకు నువ్వు ప్రేమ చూపిస్తే అది దానికి అర్థం లేదన్నట్టు కాబట్టి దేవుని ప్రేమ చూపించాలంటే ఏం చూపించాలన్నప్పుడు ఇక్కడ ఉండి వాకి క్లియర్ ఈ లోకపు జీవనోత్పత్తి గలవారం అయి ఉండి తన సహోదరులకి లేమి కలుట చూసి అతని ఎడల ఏమాత్రం కనికరం చూపని వాడు నెందు దేవుని ప్రేమ ఎలాగో నిలిచును నీ ఎదుటోడి మీద నీకు ప్రేమ లేకపోతే నీకు జాలి లేకపోతే దేవుని ప్రేమ ఎలాగుంటుంది నీలో ఇది చాలా కష్టతరం కదా దేవుడు వాకి హెచ్చరిస్తుంది మనం చూడండి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం బాగానే ఉంది మనకు దేవుడు అన్ని ఇచ్చిండు అన్ని ఇచ్చిండు కానీ అన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా కొద్దు వాళ్ళని ఆశించినప్పుడు నీ దగ్గర నుంచి ఒకవేళ నీకు నీ హృదయంలో ప్రేర కలిగినప్పుడు అతను చూస్తే నీకు కనికరం పుట్టాలా నువ్వు ఆయన కనికరం నీలో పుట్టలేదనుకో ను నీలో దేవుని ప్రేమ లేనట్టే ఇది చాలా కష్టంగా ఉంది వాక్యం కదా కాబట్టి ఎందుకు దేవుడు మనకు ఈ విషయాలు మనకు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అలాంటి టైంలో ఇప్పుడు మనం ఉంటున్నాం గొప్ప జనం అంతా అంది పోగొట్టుకొని నిస్సాయస్థితిలో ఏమి వాళ్ళు అలాంటి భయంకరమైన కఠిన పేద పరిస్థితులు ఉన్నప్పుడు నువ్వు చూపించాలా వాళ్ళ మీద ప్రేమ ఆ కదవరిస్థితిలో చూపించిన ప్రేమ నువ్వు చూపించాలా నువ్వు ప్రేమ చూపించాలా చూడండి మనం ఏ రీతిగా ఆ దేవుని ప్రేమ అన్నప్పుడు ఇక్కడ చెప్పు నీకు క్లియర్ గా ఉంది ఏముందంటే ఈ లోకపు జీవనోధిపాతి గలవారమై ఉండి తన సహోదరునికి లేమి కలువుట చూచియో అతని ఎడల ఏమాత్రం కలికరమ చూపనివ్వాలి అందు దేవుని ప్రేమ ఎలాగను చూడండి ఎట్లా ఉన్నప్పుడు మనం ఎప్పుడు వాక్యం చెప్తుంటాం కదా ఒకడు ఒక మైల్ దూరం రమ్మంటే నువ్వు రెండు మైల్ పోవాలని చెప్తాం ఒక దశలో మనం చెప్తాం వాక్యము కానీ మనం పాటించి అంటే దాని ఏమర్థం చెప్తుంది నిజంగా అతను హృదయం నువ్వు చూడాల తన స్వార్థం కోసం ఒక మైల్ రమ్మంటున్నాడా దేవుని ప్రేమను గురించి రమ్మంటున్నాడా అనేది నువ్వు వివేచించాలి కదా కొంతమంది ఉంటారు ఏ రీతిగా అంటే చిన్నదాన్ని పెద్దాన్ని పిలుస్తూ రాలేదనుకో వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు చెప్పిన కదా ఒక మైల్ దూరం అంటే రెండు మైలు రమ్మన్నప్పుడు అంటే అది ఏం దేని గురించి చెప్పిండు మైలు ఆ మైల్ దూరం ఎందుకు పోవాలన్నప్పుడు ఒక ఆత్మ కోసం పోవాలా ఆత్మ ఏ స్థితిలో ఉన్నదో పోవాలా కాబట్టి రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలా దేవుని వాక్యం కాబట్టి ఈ రీతిగా మనం అర్థం చేసుకున్నప్పుడే ఆయన ప్రేమలో మనం నిజంగా మనం ఉండవాల కదా ఏమాత్రము కనికిరం చూపినో అని అయినా దేవుని ప్రేమ ఎలాగో చూడండి చిన్న పిల్లలారా ఇంకొక లెవెల్ చూపిస్తుంది నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్నాడు ఒకటి అంది నువ్వు నువ్వు కనికిరం చూపించకపోతే నీలో ప్రేమ లేనట్టే ఇంకొకటి చిన్నపిల్లలారా పద్దెనిమిది వచ్చిన మూడో దేవు పద్దెనిమిది వచ్చినంలో చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాకా క్రియతోనూ సత్యంతోను ప్రేమించాలంట ఆలు చూడండి ఇన్ని విషయాలు చూడండి మాట చెప్పేది కాదు నాలుకతో చెప్పేది కాదు క్రియతో తర్వాత సత్యంతో క్రియతో పాటు ను సత్యంతోను నువ్వు ప్రేమించాలా అంటే ఇక్కడ మరి సత్యం ఎందుకు అక్కడ చెప్పిన అన్నప్పుడు ఏదో మనుషులు చూపించడానికి ఏదో ఆచారబద్ధం చూపించడానికి క్రియలతో కూడింది కాదు అది సత్యం ఉండాలా ఆ క్రియల్లో సత్యం ఉండాలా నిజంగా సత్యంతో నువ్వు క్రియ చేస్తున్నావా లేకుంటే ఏదో ఆచారబద్ధంగా నాలకతోనూ ఏదో మాట చెప్పేసి వెళ్ళిపోతున్నావా ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఈ వాక్యం నేను చెప్పి ఇది నేను చేయకపోతే నేను వేషధారకులు అన్నట్టే కదా చూడండి ఎందుకంటే వాక్యము వినటి మనకు ఉంటుంది చెప్పేటి వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి దేవుడు ఎందుకు ఆ రీతి యచేస్తున్నంటే రాబోయే దినాల్లో మన మన సేవా జీవితం ఏ రీతిగా ఉంటుందో నువ్వు సంపూర్ణగా అన్ని నువ్వు త్యాగం చేసుకుని నీ సమయాన్ని కూడా టైం త్యాగం చేసుకోవాలా ప్రభు కొరకు చిన్నపిల్లలు ఆరున్నప్పుడు చూడండి ఎంతగా ప్రేమిస్తా అంటే మన దేవుని దృష్టిలో చిన్న పిల్లలు పసిపిల్లలు అన్నట్టు అంటే అంత చిన్న పిల్లలు అంటే చిన్నపిల్లల స్వభావం ఎట్టు చాలా పరిశుద్ధంగా ఉంటారు వాళ్ళు మంచి స్వభావం ఉంటారు కదా చిన్నపిల్లలారా మాటతో కాదు మీరు చెప్పేది నాలకతో చెప్పేది కాదు క్రియతో కాదు సత్యంతో నువ్వు ప్రేమించాలా అంటే ఇవన్నీ కలిపితేనే సత్యం కలిపి సత్యంతో నువ్వు ప్రేమించాలా చూడండి అలాంటి ప్రేమ మనం ప్రేమించాలా ఈ లోకంలో చూడండి ఎందుకు దేవుడు ఆ రీతికి మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన చూపించిన ప్రేమ దేనికి దారిస్తున్నప్పుడు మనం చూస్తాం కదా ఆ ప్రేమ ఇరిమియా గంధంలో నిన్న మొన్నటి దినం మనం చూసిన వాక్యం ఇర్మయా గంధము ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఈ వాక్యము ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది వాక్యం హిరిమగంధం ఆరో అధ్యాయంలో ఇరవై ఏడవ కదా ఇక్కడ ఉంది చూడండి నీవు నా జనుల మార్గములను తెలుసుకొని వారిని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్యచూపు అని వారిని నీకు లోహపు తంటగాను నిన్ను నియమించి చూడండి నువ్వు నా జన్ల మార్గం తెలుసుకొని పరీక్షించాలంట కాబట్టి వాళ్ళ విదానాలు మనం గొప్ప జనం ఈ లోకంలో ఉన్న విధాన్ని మనం పరీక్షించాలా వాళ్ళ బాగోబులు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మనం చూడాలంట అందుకు దేవుడు మనం పెట్టినట్టు ఈ ఆయన ప్రేమ చూపించాలన్నప్పుడు నువ్వు వాళ్ళని పరీక్షించాలి కదా పరీక్షించవంటే టెస్ట్ చేయటం అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అంటే వాళ్ళు ఏ బాధల్లో ఉన్నారు ఏ కష్టాలు ఉన్నారు ఆ రీతిగా వాళ్ళ జీవ వాళ్ళ ఆత్మీయ జీతం ఎట్లా ఉంది రవ్వ నేను ఏ రీతిగా వీళ్ళకి సహాయపడాలో ప్రవ్వ నేను ఎట్లా ప్రార్థన చేయాల నువ్వు అన్ను ప్రార్థన చేస్తే దేవుడు నీ చూపిస్తాడు చూడండి కాబట్టి ఎందుకు దేవుడు ఆ రీతిగా మనల్ని ఆ రీతిగా చేస్తున్నప్పుడు ఈ లోకము అంత భయంకరమైన కాలంలో మనం వింటున్నాం కదా గొర్రెలు గొర్రెలు కాపురే గొర్రెలను కోసుకుంటా అర్థం ఉంటుందా ఈ లోకం ఆ రీతిగానే తయారైంది కాబట్టి దేవుడు మనకు విధానం చూపిస్తుడు కాబట్టి మనం అది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు కాబట్టి ఎప్పుడు ఆయన ప్రేమను ఆ శిరోమరణం చూడండి పౌలు భక్తుడు ఆయన ఆ ఆ యొక్క నీరో చక్రవర్తి కాలంలో చనిపోయింది కదా కాబట్టి ఆయన ధైర్యంగా ముందు నిలబడి దేవుని సాక్ష్యం చెప్పింది ఆయన కాబట్టి స్థిరశిం చేయబడి మునుపు ఆయన ఎంతగానో ఆ ప్రజలతో ఉద్దేశించి మాట్లాడింది ఎన్నో విషయాలు మాట్లాడింది ఆ టైమ్ లో ఉన్నప్పుడు పౌలు ఆ రీతిగా అంత ధైర్యంగా ఎందుకు సాక్ష్యం చెప్పగలడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా అయన ప్రేమ రుచి చూసింది ఆయన ఆ ఎరుసలం వీధుల్లో ఆయన గుర్రాలు గట్టి భయంకరంగా ఈడ్చుకున్నారు ఆయన ఈడ్చుకొని చిత్రవత చేసి అప్పుడు ఆయన చిరచిరం చేసిందో ఆయన ఎప్పుడైతే ఆ రీతిగా ఆయన ఆ గుర్రాలు కట్టుకొని అంత భయంకరంగా కొట్టి హింసించినప్పుడు కూడా యేసు ప్రభు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి అయితే నా ప్రభు నా కొరకు ఇన్ని శ్రమలు పొందినాడు కాబట్టి నేను ఈ శ్రమలు పొందడం నాకెంత ఈజీ అంత కష్టతరమేం కాదు అని అంతగా ఆయన దేవుని ప్రేమను అంతగా వర్ణించగలిగినాడు ఆయన ప్రేమ శిలువ మరణం ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే అది వర్ణించాలంటే నువ్వు ఎన్ని రోజులు వర్ణించినా గానీ అది నువ్వు వేళ కట్టలేవు ప్రేమ ఆ ప్రేమ దేనికి సంబంధించింది అన్న ప్రేమను అర్థం చేసుకోవాలా ఆ ప్రేమ అనేకుల కొరకు చూపించింది అనేకులు పాప నుంచి విడుదల కల్పించడానికి ప్రేమ కాబట్టి ఆ ప్రేమను తెలుసుకున్న మనం కూడా మన సహోదరు నిమిత్తం మనం ప్రాణం పెట్ట బద్దలమైందంటే మనం త్యాగం చేసుకోవాలి మన జీవితాల్లో వాళ్ళ కోసం గొప్ప జనం కోసం రాబోయే దినాల్లో దేవుడు మనం ఏ రీతిగా నడిపిస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం కనిపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు బయలుపరుస్తాడు నువ్వు పలానా ప్రాంతంలోకి వెళ్ళాలా పలానా దేశంలోకి వెళ్ళాలా అని దేవుడు నీకు బయలుపరిచినప్పుడు మనం ఏం చేయాలా వెనకంజ వేయకుండా మనం వెళ్ళిపోతూనే ఉండాలి ఆ ఆ టైం కు దగ్గరలో ఉన్నాం కాబట్టి అది ఆయన మనం ప్రార్థన చేసి ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు అది బయలుపరుస్తాడు ఆటోమేటిక్గా ఆయన నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే నీకు ఆశ ఉన్నప్పుడే దేవుడు నీకు నీతో మాట్లాడినప్పుడు వెళ్ళిపోతావు కదా పాత నిబంధన ప్రవక్తలందరూ ప్రార్థన చేసేటోళ్ళు వాళ్ళంతా వాళ్ళు ప్రార్థన చేసి బాగా ప్రార్థన అడిగినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ మాటలు తీసుకొని ఇష్టాలు ప్రజలకు దేవుని ప్రజలకు రాజుల దగ్గర పోయి వాళ్ళు ప్రవచించేరు వాళ్ళంతా చూడండి కాబట్టి మనం అట్లనే ప్రార్థన చేసుకొని వాళ్ళు వాళ్ళు ఏ రీతిగా ప్రార్థన చేశారు ప్రభుత్వ సన్నిధులు ఆ రీతి మనం ఉండి అన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం వాళ్ళందరికీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాం కదా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పుడు మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళకి ఏ రీతిగా ఉపశమనం మనకు కల్పించాలా ఆ విషయం కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నాం కాబట్టి మరి విశేషంగా ఏంటంటే ఏ ప్రభు పౌలు అంటాడు కోసం నేను ఈ సంఖ్యలతో నేను బంధింపబడి అక్కడ ఆ పుస్తకల మనం చూస్తాం కదా ఇస్రాయేళ్ల నిరీక్షణ కోసం నేను ఈ సంఖ్యలతో బంధింపు ఆయన అయినప్పుడు ఆ ఆ రాజు దగ్గర తీసుకెళ్లినప్పుడు సరసాలలో నుంచి తీసుకెళ్లేటప్పుడు ఆయన కాళ్ళు చేతులకు సంఖ్యలు వేస్తాడు ఆయన ఎందుకు సంఖ్యలు వేసుకోవాలా అక్కడ చెప్తున్న అక్కడ ధైర్యంగా ఇస్రాయల్ల నిరీక్షణ కోసం నేను ఈ సంఖ్యలతో బంధింప విన్నాను నేను బంధింపబడి ఉన్నా కానీ సువార్తమతో బంధి బంధింపబడలేదు అని అంటాడు చూడండి ఒక మనం మన పరిస్థితులు ఎట్లుంటాయి అంటే కాని పరిస్థితుల్లో ఉంటాయి మన ఒక టైంలో కానీ ఆ పరిస్థితులు కూడా మనం ఏం చేయాలంటే మనకు అనుకూలంగా మార్చుకోవాలా కదా కాబట్టి పౌలు అంతగా తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు ప్రతి శిష్యులు అట్ట త్యాగం చేస్తున్నారు ఇస్రాయెల్ ప్రజలకు అంటే దేవుని బిడల కోసం వాళ్ళ ఆ సంఖ్యలతో బంధింప ఒకవేళ మనలో అలాంటి పరిస్థితి మనకు వస్తే మనం ఆ రీతికి మనం చెప్పగలమా ఆ రీతి మనం చెప్పకపోతే ఏదో ఇందాక చెప్పినట్టు మాటతో కాదు క్రియతో కాదు కానీ సత్యంతో ప్రేమించత్య రుచి చూచింది కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలిగినాడు కాబట్టి ఈ సత్యం అనేది ఏసు సత్యం కాబట్టి ఆయన రుచి పెరిగిన వాళ్ళకి ఎలాంటి ఉపద్రవం వచ్చినా కానీ వాళ్ళు భయపడరా ధైర్యంగా ప్రభు కొరకు ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి మనకు నిరీక్షణ మనకు ప్రభు పట్ల కాబట్టి మన ఎట్టి పరిస్థితుల నుంచి మన నిరీక్షణ మనం పోవద్దంట ప్రతి క్షణం మన పిలుపు మన ఏర్పాటు మన నిత్యం చేసేందుకు మరీ జాగ్రత్త పడి జీవించాలంట ఈ లోకంలో ఎందుకంటే ఎందుకు చెప్పిన ప్రేతులు ఆ విషయం అన్నప్పుడు మీ పిలుపు మీ ఏర్పాటు నిత్యం చేస్తు నిత్యం చేసుకున్న తక్కువ అక్కడ అంటే అక్కడ ఏం చెప్తుండో నిత్యం చేసుకోవాలా అని అంటాడు మరీ మీరు నిత్యం చేసుకుని చెప్పి అనుకుంటున్నారు మీరు చాలా జాగ్రత్తగా అని అక్కడ చెప్తుండే కాబట్టి మన మన రక్షణ మనం గట్టిగా పట్టుకోవాలా చివరి వరకు ప్రభు కొరకు మనం సాక్ష్యం ఇవ్వాలి మనం ఎంతకాలం ప్రభు నడిపిస్తే అంతకాలం మనం ప్రభు కొరకు మనం సాక్ష్యం ఇద్దాం ఆయనే ఆయన రాకడా త్వరగా ఉంది కాబట్టి మనం సిద్ధపడాలా కాబట్టి మనం సిద్ధపడకపోతే ఏం జరుగుతుంది ఒక వాక్యం నేను చూపిస్తా చూపించేస్తే వాక్యాన్ని ముగిస్తా హెబ్యులు పత్రికలో హెబుల్ పత్రిక పదో అధ్యాయము చూడండి ముప్పై ఐదో వచ్చిన ముప్పై ఐదు పత్రిక పదో అధ్యాయం ముప్పై ఐదు వచ్చినాయి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి చూడండి మనం ధైర్యంగా ఉండాలంట దేని విషయంలో కానీ మనం భయపడద్దు అంట ధైర్యంగా ధైర్యంగా ఉండాలా భయం భయం అనేది మనకు రావద్దు ఒకవేళ భయం వస్తుంది కదా ఖచ్చితంగా వస్తుంది భయం భయం భయం కాబట్టి చెప్పిండి భయపడకొడి నమ్మిక మాత్రం చూడారు ఖచ్చితంగా భయం వస్తుంది కానీ చెప్పిండు కదా భయం వస్తుంది కాబట్టి మనం భయపడద్దు కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకొడి కాబట్టి మీరు ధైర్యంగా ఉండాలా ప్రభు ప్రభు ప్రభు పట్ల మీకు ధైర్యం కదా ఈ లోకంలో ఉన్న ధైర్యం వేరే కాబట్టి ప్రభు పట్ల మనకి నేను ఇందాక చూసిన కదా మన వాక్యం ఫస్ట్ మొదటి మూడో వచ్చిన మూడో దాయంలో దేవుని పిల్లలవు మన ఎలాంటి కృప అనుగ్రించిన తండ్రి ఆయన చూసినవి ఇందాక అంటే ఆయన ప్రేమను బట్టి అలా అలాంటి కృప మనకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు భయపడాలా ఆయన కృపలో నువ్వు ఉన్నవు ఆయన రక్షణలో నువ్వు ఉన్నావు ఆయన అరచేతిలో నువ్వు ఉన్నావు నీ జీవము ఆయన ఇద్దరు కాబట్టి మనం భయపడద్దు చూడండి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకొడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం నీకు కలుగు ఖచ్చితంగా నీకు బహుమానం ఉంటది నువ్వు చివరి వరకు ఆయన వరకు నమ్మకంగా జీవిస్తే బల నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు దగ్గర బిరుదు పొందుకుంటావు కదా గొప్ప బహుమానం ప్రాపిస్తారు కదా కాబట్టి మీరు దేని దేవుని చిత్తము నెరవేర్చిన వారే నువ్వు నెరవేర్చాలా మనము నెరవేర్చాలా ఆయన చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చాలా ఈ లోకంలో మనం తీసుకొచ్చిన మన ప్రభు ఆయన చిత్తాన్ని చేయుటకు నీ చిత్తం చేటే నాకు ఆనందమని మనం పాట పాడుతూ ఉంటాం కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారై మనం నెరవేర్చాలంట వారై వాగ్దానం పొందిన నిమిత్తము నీకు ఉరిమి అవసరమై ఉన్నది కాబట్టి నువ్వు వాగ్దానం పొందాలంటే నీకు ఓపిక ఉండాలా ఒక ఉరిమి అవసరం ఏంటంటే వీళ్ళు ఓపిక సహనము అన్నీ ఉండాలా ఈజీగా వచ్చేస్తే వాగ్దానాలు ఆయన యేసు మరణించి సమాధి చేయబడి తిరిగిలేసి తిరిగి ఆయన మహిమలో ప్రవేశించిండు ఆయన అంత ఈజీగా అయింది అది ఆ ప్రాసెస్ ఎంత శ్రమ పొందింది ఆయన చూడండి మన జీవితం కూడా అంతే చూడండి మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారి వాగ్దానము పొందే నిమిత్తం మీకు ఉరిమి ఒక ఉరిమి అవసరమై ఉన్నది చూడండి ఎందుకన్నప్పుడు మీకు ఓపికతో సహనంతో కనిపెట్టుకోవాలా ఎందుకు అన్నప్పుడు కింద రాసింది వాకి ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది టైం చాలా దగ్గరగా ఉంది దేవుని రాక చాలా దగ్గర ఇది ఎప్పుడు చెప్పిన పావులు రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం చెప్పిండు అప్పుడు కాలంలో ఆ సంఘాన్ని చెప్పిండు హైబ్రిడ్ సంఘానికి పౌలు ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది అంటే అప్పుడు చెప్పిండు ఇన్ని సంవత్సరాలు అది ఇంకా చాలా దగ్గరగా ఉంది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఇక అంచుకొచ్చేసింది చివరికి అర్థం చేసుకోవాలా ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది వచ్చి వాడు వచ్చిచున్నవాడు ఆలస్యం చేయకొచ్చి ఖచ్చితంగా తిరిగి వస్తాడు కాబట్టి నా ఎదుట నీతి విశ్వాసం మూలంగా జీవించును చూడండి నువ్వు ఆయన ఎదుట నీతి మంతుడుగా ఉండాలంటే ఉన్నవాడు నిశ్ విశ్వాసం మూలంగా జీవించును కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు విశ్వాసంగా జీవిస్తారంట నమ్మకం చివరి వరకు విశ్వాసంగా జీవిస్తారంట మెడ మీద కత్తిబడినా సరే శిష్యులు అందరూ హతసాక్షులు అయిపోయింది దేవుని మొదటి శతాబ్దంలో దేవుని బిడ్డలు ఎంతో మంది హతసాక్షులు అంటే వాళ్ళు చివరి వరకు విశ్వాసంగా ఆ ప్రభు కొరకు జీవించిండు వాళ్ళంతా ఆయన నీతిని రక్షణానుభవం పొందుకున్న వాళ్ళంతా చివరి వరకు నమ్మకంగా జీవించిండు వాళ్ళు అంటే అంత విశ్వాసం ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి అంటే ఆయన నమ్మదగిన వాడు ఆయన వాగ్దానం చేసిన వాడు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మాట తప్పని వాడు ఆయన కాపాడేవాడు ఈ రోజు నా ప్రాణం తీయచ్చు కానీ నా జీవం మటుకు ఆయన దాచబడింది అని విశ్వాసంతో భయపడుకున్న నిరీక్షను కలిగినారు ఎంత భయంకరంగా నేను చూసిన ఆ ఆ ఫాలిక అనే దైవ జనుడు మొదటి శతాబ్దంలో ఆ యోహోన్ ఒక శిష్యుడు యోహోన్ సేవలో రక్షణ పొందిన వాడు పాలికార్పుణా ఒక దేవుని అయితే ఆయన ఆతసాక్షి టైంలో క్రైస్తవులు అందరు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్న వాళ్ళు కాల్చి చంపిండ్రు వాళ్ళు మంటే చంపండు కానీ అంత మంటలో కూడా దేవుని వాళ్ళు మిగతా వాళ్ళు ఒకరికొకరు విశ్వాసాన్ని బలపరుచుకున్నారు వాళ్ళంతా సరసాలు ఉన్నప్పుడు వాళ్ళు అంతా బలపరుచుకున్నారు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు వెళ్ళిపోవాలా ఒక్కొక్కరిని ఒక్కొని తీసుకొచ్చి అంటూ ఒకసారి చంపలే వాళ్ళు అత సాక్షి గాలే ఈ రోజు ముగ్గురు వెళ్ళిండ్రనుకో ఇంకా నలుగురు ఇంకొక పది మంది ఉండనుకో ఈ పది మంది ఏం చేస్తారంటే ఆ మిగతా ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తుంది మీ ధైర్యంగా ఉన్నది అంటే వాళ్ళ విశ్వాసం తీసుకు అంత ధైర్యంగా పోయి ప్రభు కొరకు ఆ రీతిగా వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తారు కాబట్టి మనం భయపడద్దు వాళ్ళ ఒక కండిషన్ ఏం పెట్టారంటే ఆ కాలంలో ఏ రాజు ఏ రాజు అయితే ఆ సీతరనే రాజు నేనే దేవుణ్ణి మీరు నాకే ధూపం వేసిన ఆరాధించాలని కండిషన్ పెట్టిండడ కానీ ఎవరు కూడా ఒప్పుకోలే ఒప్పుకోకుండా మేము చనిపోయినా పర్లేదు నా ప్రభు కొరికి నేను జీవిస్తాను విశ్వాసంతో అర్థ సాక్షులు అవుతున్నా గానీ వాళ్ళకి అవకాశం ఇచ్చిండని కొంత టైం ఇస్తున్నా మీకు ఇప్పుడు మీ మనసు మార్చుకుంటే మీకు మీరు చనిపోరు సింహాలకు వేసే ఆహారం కావాలి ఒక దేవుని బిడ్డ సింహాలకు ఆహారంగా వేసిన వాళ్ళని కానీ అలాంటి టైమ్ కూడా వాళ్ళు విశ్వాసంతో చూడండి నా ఎదుట నీతి వాడు విశ్వాసం జీవించిన వాళ్ళు విశ్వాసంతో ఆ సింహాలను ఎరగా వేసినా వాళ్ళు విశ్వాసంతో వాళ్ళ కాలాలు ముగించుకున్నారు అంత గొప్ప విశ్వాసము ఆయన ప్రేమను రుచి చూసిన వాళ్ళు వాళ్ళంతా ఆయన ప్రేమను రుచి చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అంత భయంకరంగానే సమలబోయినా గాని వాళ్ళ విశ్వాసాన్ని పోగొట్టుకోలే వాళ్ళ పిలుపు పోగొట్టుకోలే వాళ్ళ ఏర్పాటు పోగొట్టుకోలే వాళ్ళ స్థానం అక్కడ స్థిరంగా ఉంది మనం చూస్తాం అక్కడ చూడం బలి బలిపీఠం కింద ఆత్మలను చూస్తాం కదా ప్రగర అయితే చూడండి నా ఎదుట నీతి వాడు విశ్వాసం మూలంగా గానీ అతడు వెనక దీసిన ఎడలా నువ్వు వెనక దీస్తే అతను ఎందు నా ఆత్మకు సంతోషం ఉన్నదు ఎప్పుడైతే మనం వెనక దీస్తమో ఎట్టి పరిస్థితులు మనం వెనక అడుగు వేయద్దు ను ముందుకే పోవాలా నీ గమ్యం ముందుంది వెనక దుష్టుడు ఉన్నాడు వెనక నరకం ఉంది ముందు జీవముంది పరలోకం ఉంది నువ్వు మధ్యలో ఉన్నావు ఇప్పుడు ఇప్పుడు నువ్వు వెనకపోతావా ముందుకు వెళ్ళిపోతావా అదే ఆత్మీయ జీవితంలో చూడండి ఇక్కడ ఒకవేళ నువ్వు వెనక తీస్తే ఆయనకు సంతోషం ఉండదు అంటే నీ ఎందు కాబట్టి మనం ఆయనకు సంతోషించే వాళ్ళ ఆయన ప్రేమను రుచి చూసి ఎన్నో అద్భుతాలు చూసి మన వెనక అడుగు వేస్తే ఏమన్నా అర్థం ఉంటుందా ఉండదు కాబట్టి ఈ రోజు లోకంలో చాలా మంది కేసు రాజు చెప్తారు కదా ఈ మత ఇరవై నాలుగు అధ్యాయంలో అనేకలు అభ్యంతర పడతారంట ఒకరినొకరిని చివరి కాలంలో అనేకులు ప్రేమ చలారిపోతుందంట కాబట్టి ఆయన ప్రేమ నీలో నిజంగా ఉంటే అది చలారిపోతానికి వీల్లేదు అది ఎప్పుడు నీలో మంట మండాలా ఆయన ప్రేమ ఎప్పుడు నీళ్ళు దహించేస్తుండలా ఆయన ప్రేమ ఉన్నప్పుడు నేను నీ ఆసక్తి రెట్టింపు కావాలా కదా చూడండి అయితే మనము నశించుటకు వెనుక దీసిన వారం కాము కానీ చూడండి నశించుటకు మనం వెనక దీసిన వారం కాము ఆత్మను రక్షించుకున్నకు విశ్వాసం గలవారమై ఉన్నాము నీ ఆత్మను రక్షించుకోవాలా అది నీ బాధ్యత కాబట్టి నువ్వు నువ్వు రక్షించుకోవాలా తర్వాత ఇతరులు కూడా నువ్వు రక్షించాలా మన సహోదరుని రక్షించుకోవాలి ఫస్ట్ నువ్వు రక్షణ పొంతే నువ్వు స్థిరంగా ఉంటే ఇతరులు కూడా నువ్వు ఆ స్థిరత్వంలోకి నువ్వు తీసుకుని కాబట్టి అలాంటి విశ్వాసమైన జీవితంలో ప్రభు మన నడిపించాలా ఆయన చూపించిన ప్రేమ ఆయన చూపించిన కృప ఎంత అమోఘమైంది ఆయన అంత ప్రేమ మన కోసం చూపించి నాకు అలువరిచిల్లె కదా చూడండి మనము దేవుని పిల్లలు మనకి తండ్రి మనకి ఎలాంటి ప్రేమ అనుగురించి చూడుడి చూడండి ఆయన ప్రేమను చూడని ఆ కలుగురిశిలో చూసిన ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకుని నువ్వు ఎంత కష్టంలో ఉన్నా నువ్వు ఎంత శ్రమలో ఉన్నా ఎంత దుఃఖంలో ఉన్నా సరే ను ఒకసారి ఆయన సిరువు జ్ఞాపకం చేసుకో ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో ఆయన మరణం నుంచి శాపం నుంచి దుఃఖం నుంచి జీవిత కాలం నుంచి దేవుడు ఆయన మరణం ద్వారా నీకు విడుదల కల్పించిన విముక్తి కలిగించిండు మనం ఎందుకు భయపడతాం కాబట్టి నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలా కాబట్టి మనం వెనక అంచడానికి వీలేదు ఎందుకు దేవుడు ఈ వాక్యం మందులో మాట్లాడుతున్నప్పుడు ముందు రోజుల్లో ఒకవేళ నువ్వు వెనక దీస్తావేమో ఒకవేళ నువ్వు అలాంటి స్థితిలో పడిపోతావేమో కాబట్టి జాగ్రత్తగా మనం జీవించాలని ప్రభు మనం హెచ్చరిస్తాడు కాబట్టి అందుకే మన దశలను రాసిన పత్రిక మనం చూస్తాం పావులు త్రిమూతిని పంపిస్తాడు ఆ దశ సంఘానికి ఈ శ్రమ వల్ల ఎవడ కదిం మీరు విశ్వాసంతో ముందుగా చెప్పినా కదా మీకు శ్రమ వస్తుంది కాబట్టి అది వచ్చింది ఆల్రెడీ కాబట్టి ఈ శ్రమలో మీరు జాగ్రత్తగా జీవించండి పరిశుద్ధంగా జీవించండి ప్రభు కొరకు జీవించండి అని తిమూతిని పంపించింది కదా కాబట్టి అలాంటి వాళ్ళకు పోయి వాళ్ళకి ఆదరణ కలిగించండి చూడండి మనం కూడా గొప్ప జనంతో మన ఆదరణ కలిగించాలా వాళ్ళ శ్రమల కష్టాలున్నప్పుడు మనం పోయి ప్రేమించాలి వాళ్ళని దేవుని ప్రేమ చూపించాలి దేవుని వాక్యం చూపించాలా సత్యంతో ప్రేమించడం అంటే ఏంటి సత్యం చేస్తే వాళ్ళని ప్రేమించినట్టే ఆ సత్యం వల్ల స్వతంత్రం చేస్తుంది అప్పుడు ప్రభులు వాళ్ళు స్వీకరిస్తారు ఎందుకంటే ఇప్పుడు సత్యం లేదు అబద్దాన్ని ఆశ్రయిస్తున్నాడు వాళ్ళు మోసంలోన్నారు అందుకే వాళ్ళు కొట్టుబెట్టాడు కాబట్టి నువ్వు సత్యంతో క్రియలతో నువ్వు ప్రేమిస్తే వాళ్ళు ఆ సత్యం విని స్వతంత్రగా తయారైపోతారు బాణి సత్యం నుంచి విడుదల పొందుతారు ప్రభులు మహం ప్రభు సన్నిధిలో ఉంటారు ఒక దీని కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని దేవుడికి చిన్నవాక్యం దించిన గాక పరుశుద్ధి దేవ మా ప్రియ పరులు తండ్రి నీ ఘనమైన మహిమ గల నామానికి గొప్ప దేవ నీ మాటతో కాదు ప్రభా నాలు కాదు ప్రభావ క్రియతో కాదు సత్యంతో నేను ప్రేమించాల ప్రవ్వా ఆ సత్యమైన ప్రేమ ఆ కలవరిశీలో మీరు మా కొరకు చూపించినారు ప్రవ్వా ఆ ప్రేమ బట్టే ప్రవ మేము ఇంతకాలం ఆ ప్రేమను బట్టే ప్రభావ మమ్మల్ని ఇంతకాలం మీరు కాపాడినారు ప్రవ్వా నీకు వన్నాను తండ్రి ప్రవ్వా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం ఆ సహోదరు నిమిత్తం కూడా ప్రవ్వా మీరు ఆ కలవరిశిలో చూపించిన ప్రేమను బట్టి ప్రేమ ఎలాంటిది అనేది మేము తెలుసుకోగలినాం ప్రవ్వా కాబట్టి తెలుసుకున్న మేము మీ ప్రేమను మేము అనేకులు పంచాల ప్రవ్వ తండ్రి పరిశుధాత్మ రూపకంగా మీ ప్రేమ మా హృదయాల్లో కొమ్మరించినారు ప్రవ్వా ధారాళంగా ఆ ప్రేమను ఇతరులకు పంచాలా ప్రవ సత్యంతో మేము పంచాలా సత్యంతో మేము ప్రేమించాలా అలాంటి ప్రేమ జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్ష్టమైన ఈ దీనివంతా మీ సాయం చేతిని నడిపించండి నా తన పది వార్తలంతట్లో మాకు సహాయకులు నడిపించండి మీకు నూతనమైన అభిషేకం అనుగ్రహించి ఈ శోధంలో శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రవ్వ ఎవరు కూడా ప్రభావ కదిలించబడుకున్న ప్రతి ఒక్క బిడ ప్రవ్వ మీ కొరకు సంపూర్ణంగా సమర్థించుకొని ఓ ప్రవ్వా జీవించాలనే సహాయపడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రవ వాటన్నింటిని షేధించుకొని విశ్వాసంతోనే జయం పొందుకుని ముందుకు పోవాలా ఎందుకంటే మీరు విజయం ఇచ్చినారు ఆ కలవరిశీల్లో ఆ విజయం జ్ఞాపకం చేసుకోవడం మరోసారి ప్రభా మీరు పొందిన విజయం మాకు అనుగ్రహించినారు నీకు ఆ విజయాన్ని పట్టుకొని ముందుకు సాగిపోవాలా ఇది భయంకరమైన యుద్ధ పోరాటం ప్రావా నా తండ్రి ఆకాశం వలన దూరాత్మ సమూహంతో చీక శక్తులతో మేము పోరాడుతున్నాం తండ్రి విజయం మాకు మీరు అనుగ్రహించే దేవుడైన్నారు మీరు మాతో పాటు ఉన్నారు మా హృదయంలో మీరు ప్రభావ నీకు వన్నారు ఆ రీతి మమ్మల్ని నడిపించమదిష్టమైన ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్దించండి మీ నూతనమైన అభిషేకాన్ని గురించి ప్రతి బిడ్డ మీరు గొప్ప సాక్షులు పెట్టుకున్నాయి కుటుంబంలోని ప్రతి అవసరాలను మీరు తీర్చమని ప్రాధిష్టం మీ కొరకు గొప్ప సాక్షులు పెట్టుకోండి రాబోయే దినాల్లో ప్రభావ మేము ఏ రీతిగా సువార్త ప్రకటించాలో మాకు ఆ జ్ఞానం అనుగించాను ఏ ప్రాంతాల్లో వెళ్ళి సువార్త చెప్పాలో మీరు మాకు బయలుపరచండి అనాది కాలంలో ప్రవక్తం మీరు మాట్లాడిన దేవుడు ఈ రోజు మీరు మా తను మాట్లాడుతున్నారు ప్రవ్వా నీకు అన్నాలేస వింటున్నాం మీరు నిన్న నిండు నిరంతరం ఒకే రీతి ఉన్న దేవుడు ఆనాడు ప్రవక్తలతో మాట్లాడే దేవుడు ఈ రోజు మీరు మొత్తం మాట్లాడుతున్నారు ఈ క్షణం మీరు మాతో మాట్లాడుతున్నారు నీకు వన్నాను ప్రవ్వా మీకు స్వరం ఏ వినాలా మీ వెనకడుగు వేయకుండా ముందుకు సాగిపోవాల ప్రవ్వ అలాంటి జీవితాన్ని మాకు అనుగ్రహించి వైరస్ బాధ అందరినీ స్వస్థపరచం ప్రవ్వ దానివల్ల పాప నువ్వు క్షేమించండి పత్తి బిడ్డ మీ తట్టు ఆకర్షించుకుని రక్షించుకునైనా మీరు అక్కడ తొలిగింది ప్రవ్వా రక్షణ పొందాలా ఇక వచ్చి కూడా ఆలస్యం చేయక త్వరగా వచ్చిన వాక్యం చెప్తుంది ఇక మీరు అక్కడ బహు సమీపం ఉంది ప్రవ్వా సిద్ధపడాలా అనేకులు మీరు సిద్ధపరచాలా అలాంటి సేవ జీవితాలకు అందరూ నడిపించి ఒకరవరి చేసుకుని స్వస్థపరచండి నరాలున్న ప్రతి బ్లాక్స్ ఏడే కరిగిపోను ఆ బ్లాక్స్ నరాలేస్తు క్రీస్తున్నప్పుడే నార్మల్ పొజిషన్ రావాలా న్యూట్రలైజ్ కావాలా ఏసుక్రీస్తున్నా ఆజ్ఞాపిస్తున్నా ప్రవ్వా మీరే స్వస్థపచ్చి రక్షించుకోండి ప్రవ్వా గ్రూప్ లో ప్రతి వెదర్ మీరు కనిచేసి మీ కాపాడి నడిపించిందరూ ప్రభావం నుంచి సత్యంలోకి రావాలా ప్రతి బిడబ్ ఆకర్షించుకోండి నా తండ్రి మీకు క్రీస్తు పరిశుద్ధ నామను ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ప్రార్థన చేయండి యేస క్రీస్తు నామంబర్టీ ప్రభావన్లైన్ ప్రార్థనలో మీరు వాక్యం చేతో మాట్లాడారు ప్రభావికు వందనాలు దేవ సర్వన్నత దేవ కృప మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభావాలు రాజా అనేకులను మేము సిద్ధ పర్థాల మేము సిద్ధపడి ఉండాలా మీ యొక్క మీ యొక్క అందరికీ రాజా అభిషేకం దేయండి ఆత్మ అభిషేకాన్ని మీరు చేయండి మీ తట్టు తిరిగి ముందుకు వెళ్లాలా ప్రభావిస్త తీర్మానం తీసుకుని జీవితం మీ ప్రభావ మీ నామం మైము పరచడానికి ప్రతి ఒక్కరికి అభిషేకాన్ని మీరు దయచేయండి ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ మీతో ప్రాధాన్యత ప్రభా దేవాది ఎర్రికనని తెలుసుకోవాలా ఎంతమంది చనిపోతులేదు ప్రభావ అవగాహన మీరు విప్పించండి ప్రభావ మీకు వందన ప్రభావ వాళ్ళందరికీ మీరే నిజమైన దేవడం తెలుసుకోవాలా మీరే స్వస్థపరిచే ఉన్న వాళ్ళని తెలుసుకోవాలి ప్రభు సాయపడండి కృపించండి మీకు అనికరం చేత దేవ కృప మీకు వందన ప్రభావ మీరే మైంపు ఉండమని వేస్తున్నాము తండ్రి మాట్లాడి ముందు చెప్తా పోవాలా పన్నెండు అలా మీరు మా ధ్యానం తెలియదు మా తొలం తొలిగిస్తుంది జ్ఞానం తెలియదొచ్చు నాభి మనిషన్ ఇంకా పరిస్థితి నడిపిస్తుంది అభివృద్ధి చూద్దాం ఈ వాక్యం మా ఉండదు అలాగే బాక్యం ఉండాలా ఇదిగల మనిషి తెచ్చింది కొద్దిగా రోజు పరోజులు జీవించాలా ఈ లోకంలో ఏ అప్రికా కలగ ప్రభా మీ పరిస్థితి జీవించాలా అలాగే మీరు నడిపించం ప్రభావిన్ పత్రిక నా జీవానికి తిరుమిటాన్ని తాకండి మీ బిడ్డ స్వస్థపడితే పాపం క్షమించండి వాళ్ళ తిరగండి అలాగే ఆకర్షణ చూడాలా వాళ్ళ ఒప్పుకుని పొందాలా అలాగే మీరు ఖరీంచండి ఎంతో మంది వైరస్ కుటుంబం జాప్యం చేసుకోండి వాళ్ళతో మాట్లాడాలని ధ్యానం చేయండి వాళ్ళు రక్షణ బంధాలు తీవ్రంగా చేస్తా కోటే వాళ్ళు కావాలా పరిపాలించువార్త జరిగించండి క్షమించండి వాళ్ళని వల్ల వెలిగించండి అని లేకుండా వాళ్ళు తీసుకోవడానికి కలగండి అషధాంత పొంది అలాగే బదుకలను అన్ని సంఘాలు సదస్సు రావాలా బిజెపి అనాలయ్యాన్ని ప్రభావిస్తా మీరు మా ధ్యానం నుంచి ప్రతిదం విజయం ఇచ్చి అనుకున్నాను అలాగే జీవితం గెలుచుని అలాగే పోయి మార్గం స్థలాలను చేసి విజయం గంచిగా మీరే విజయం గడిచుకునేసి రాజా రాజా అదే విధంగా నైన కలవర్సులో మరణించి ప్రభా ప్రేమను చాచినందుకు నీకు పొందినాలు ప్రభా నీలాగా ప్రేమ ఓర్పు మాకు సహానం దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా మరి ఎటువంటి నైన్సీ ఆటంకం వచ్చిన ప్రభావి చేయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా ఎంతో మంది నైన్స్ పడిపోయిన సేవకులు ఉన్నారు తండ్రి ప్రభా వాళ్ళకు ఒక చా ఛాన్స్ ఇవ్వంతుండీ ప్రభా మన సువార్థలు ప్రకటించిన వాళ్ళని సతమైన స్వార్థ తెలుసుకొని ప్రభా వాళ్ళని ముందుకెళ్ళట సహాయం తెలుసుకుని అడుగుతుంది ప్రభా హిందూ సంఘాలలో అబద్ధ బోధ చెప్తున్నారు ప్రభా అమాయక ప్రజలు నేనైతే మోసపోతున్నారు తండ్రి ఒకరి వల్ల నేనైతే ప్రభా నేనేస్తే అలాంటి మోసం జరగకుండా ప్రభా వాళ్ళ బైబుల్ తెలుసుకొని ప్రభా సమైన స్వార్థ తెలుసుకుని ప్రభా ఏది నిజమో ఏది తప్పో ఏది కరెక్ట్ ఏది రైట్ అని తెలుసుకుని ముందుకు నడిపించమో అని అడుగుతుంది ప్రభా వాళ్ళకు పరోనం దయచేయమని ప్రభాస్ఏ ప్రభా ఆ పథకాల సమయంలో తప్పించుకుంటూ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా నైన్ఎస్ బిడ్డల కోసం ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ప్రభా ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు నీకు పొందడం తండ్రి ప్రభా వాళ్ళకి మంచి కుటుంబాల శాతం సమాధానం దేయండి మంచి ఆరోగ్యం దండి ఎటువంటి సమస్యలు నేను మీరు తీర్చింది ప్రభా ఫైనాన్షియల్ నీడ్స్ లో కానీ ప్రభా ల్యాండ్ ఇష్యూస్ ఏ కానీ నైన్ఎస్ఏ ప్రభా హెల్త్ పరంగా ఇష్యూస్ ఏ కానీ నైన్ఎస్ఏ ప్రభా మరి ఎటువంటి నేనేస్తే ప్రభావ మీరు సహాయం తెచ్చు ప్రభా అవన్నీ ఏ చూపరిస్తున్నామో ప్రభా అవన్నీ తొలిగిపోవాలండి నేను ఇష్టప్రభ అది కష్టం వచ్చిన నష్టం వచ్చిన నిన్ను శృతించి నేను ఆరాధించకు మేము విరకొతుందండి ప్రభా ఏ దేవుడికి ఏ దేవుడికి నేను తలవి చదువుతండి ప్రభా మీరే మాకు దేవుడు తండ్రి ప్రభా మరిస్త మిమ్మల్ని నమ్మి ముందుకు కాబట్టి నేను నైస్త ప్రభా సహాయం తెచ్చుకో నడుస్తున్నాను తండ్రి ప్రభా మరొకసారి ప్రభా అనేతల కోసం ప్రార్థన చేస్తాం తండ్రి ప్రభా కోసం ప్రార్థన చేస్తాం తండ్రి ప్రభా వాళ్ళు కూడా తిరగాల తండ్రి ప్రభావ వాళ్ళు కూడా నేను కూడా వినాలి చెప్పాలి అనేకలను సుష్లుగా చేయాలి సాయం చేస్తారు అప్పగిస్తూ ఏ స్వీకరిస్తున్నా మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి దేవా ప్రభావం చేతో మాట్లాడే వందరాలు తండ్రి దేవా ప్రేమ ప్రభావం కి నడి వందరాలు తండ్రి దేవా సర్వస్వచ్చానికి దేవా మరి అన్ని పట్ల ప్రభావం తను ఏ విధంగా ప్రభావ పట్ల తన ప్రభావ అదే రీతిగా ప్రభావం తీసుకోవాలి ప్రభావం కూడా మీరు నడిపించండి దేవ యేసు ఇంకా బలపరచం స్థిరపరచండి ప్రభావం ఏసు ప్రభాని యొక్క ప్రేమతో మేము ప్రకటించాల ప్రభావం ప్రేమ ప్రభావం నీ యొక్క ప్రేమ చల్లారకుండా ఉంటాక సాహిముదాయిచ్చే ప్రభా ఏసుప్రభా మా జీవ దినాలు వచ్చేసరికి ప్రభా అనేకులు ప్రేమ చల్లారుతుందని అంటున్నావు ప్రభా కాని ఏసుప్రభ మా ప్రేమ చల్లారదు ప్రభా చివరి మా యొక్క ప్రాణం ఉన్నంత వరకు ప్రభా నీ యొక్క ప్రేమ చల్లారదు ప్రభా ఏసుప్రభ యొక్క ప్రేమ ఎప్పటికీ ప్రభా మా హృదయంలో వెలుగుతూనే ఉండాలి ప్రభా దిన దినేమ్ పొందుకుంటేనే ఉండాల ప్రభా ఏసుప్రభా మా మాకు సాహముదా ఇచ్చేయండి తండ్రి దేవా ఏచు ప్రభా విశ్వాసంలో కూడా ప్రభా మేము కోలిపోకుండా ఉంటాక సాయం దయచే ప్రభా ఏచుప్రభ నీ యొక్క రాక వచ్చేంత వరకు ప్రభా మేం విశ్వాసం పైన నిలబడాల ప్రభా ఏచు ప్రభా మేము కోలిపోద్దు ప్రభా స్థిరంగా మేము నిలబడటా మీరు దయచే ప్రభా దేవాచు ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో కూడా నీ యొక్క సాహ్యం లేని ప్రభా మేమేం చేయలేం ప్రభా ఏచు ప్రభావ మరి నీ యొక్క సాహం మాకు దయచేయండి దేవాయచు ప్రభావ ప్రతి ఒక్క మరి నీ యొక్క నామంలో ముందుకు వెళ్తున్నాక ప్రభా ఏచుప్రభా మరి మా యొక్క ద్వారా ప్రభా అద్భుత రాజకారాలు జరిగించని ప్రభావ ఏ కుటుంబానికి అయితే వెళ్తున్నాం ప్రభావ అక్కడ అద్భుత రాజకారాలు జరిగించిన ప్రభావ వాళ్ళు కూడా మారు మంచి పొందాల రక్షణకి రావాలేవాచు ప్రభా వ్యాక్సిన్ విషయంలో ప్రార్థిస్తున్నామో తండ్రి దేవాయూ ప్రభా యొక్క వ్యాక్సిన్లు కూడా ప్రభా ఏజు కృష్ణ నామంలో ధార్ మార్చి ప్రభావ ఏజు కృష్ణనామ ప్రభా అది వాటర్ గా మార్చేయండి ప్రభావ నామంలో ఆజ్ఞాపిస్తున్న ప్రభావ ఏసు ప్రభా నువ్వు గొప్పకారం జరిగించండి దేవాయేసు ప్రభా ఎంతో మంది ప్రభా అనేకమైన రోగాలను వస్తున్నాయి ప్రభావ ఏసు ప్రభా యొక్క రోగాల నుంచి కూడా బ్రభా ఈసుకృష్ణనామంలో విడుదల దయచేతండీ దేవాహేసు ప్రభా యొక్క రకరకాల పురుగుల నుంచి కూడా ప్రభా ఏసుకృష్ణనామంలో విడుదల దయచేతండీ దేవాయప్రభా యొక్క ప్రజల పట్ల ప్రభా కనికరించండి దయ చూపించండి ప్రభా నీకే అవుతాం నీకెవరిన తండ్రి దేవాయసు ప్రభా ప్రతీ ఒక్క ఆత్మ కూడా ప్రభా దృష్టి నుంచి ప్రభావ వారిని కూడా మీరు కాపాడండి ప్రభా నీకేస్తాం నీకెవర ప్రభా దేవాయోజన ప్రాధాన్యం మొత్తం కూడా ప్రభా మీ యొక్క పాదశ మరి మీరే ప్రతి ఒక్క దాంట్లో విద్యను పొడిగింది వాల్విరక్ష కలిపిస్తుంది సిద్ధ సమాదం పక్షుభాత్మ అలా సవాసం అందరికీ బిడ్డ త్రిపాన్ బైజరాట్ బజ్రాట్ సార్